దేవుని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తుంటున్నాను ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడు మనం ఆయన నామానికే మహిమ చెల్లించే వారిగా సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి మరి కూడి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మరి వందనాలు చెల్లిస్తుంటున్నాను హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కై ఆరాధనను స్టార్ట్ చేసుకుందాం స్వప్న సిస్టర్ ప్రేజరాలు సిస్టర్ మీరు స్టార్టింగ్ ప్రే చేస్తారా సిస్టర్ బాబా సర్వాధికారి సర్వోన్నతుల సర్వశక్తివంతులు బాబాదా తండ్రి మరి నామంలో ఒక ప్రభావ మేమంతా ఇక్కడ ఏకీభవించడం తల్లి బాబ అయ్యా వాక్యం ద్వారా అందరితో మాట్లాడండి ప్రభానికి స్తోతాలు జల్లించడం తల్లి ప్రభా వచ్చిన వారిని మరి తండ్రి ప్రభా మరి నాయన ప్రభావ వాక్యం ప్రభావ తల్లి అయ్యా ప్రభావ మాట్లాడండి దేవ ఐశ్వర్ ప్రభావతి బాణీత నుంచి ప్రభావం అయా ప్రభావం మీ వాక్యం ఉన్నటో ఉన్న ప్రభా ప్రభావం మేము బలపడతాం తండ్రి నాయన ప్రభావం మీ వాక్యం మాకు ఆహారం తండ్రి ప్రభా అయా దేవానికి స్తోత్రం చలించడం తండ్రి బాబా మాతో మాట్లాడి బలపరచండి మాలకు ప్రతి బాధితులను తీసింది బాబా అయా ప్రభావం మేము ఇంకా తన్ని మీ శక్తితో నిండులాగిన బాబా తండ్రి నీ పాదములకి వందనాలు చెల్లించడం దేవాది దేవాప్రబా అయానికి వందనాలు బాబా దేవాది దేవా ప్రబానా తండ్రి దివా మేము రాండి కడవరి దినాలలో ఉన్నాం ప్రభాతం దేవా ఎంతో మోసంలో ప్రభావం ఉంటుంది ప్రభాతం ప్రపంచం అంతా దేవా ప్రభాని శాంతి సమాధానం తల్లి నైనానికి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి ప్రభాతాన్ని చేత బలపరచుమని వేడుకూలిచాం తని ప్రభావ ప్రతిరోజు మాతో మాట్లాడండి దేవా యేసూ ప్రభా తండ్రి స్తోతాలు చెల్లించుకున్నాం తని ప్రేమ యేసూ ప్రభానికి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి మీరు ఆకర ప్రభావం సిద్ధపరచుకోమని శ్రీ క్రీస్తు పరిశుద్ధంగా ఉండ ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మర్ సిస్టర్ సిస్టర్ అన్నా ప్రేజలాడన్నా ప్రేస్తున్నాడు అన్న నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా ఉంది సిస్టర్ పాట పడండి ఓకే అన్నా థ్యాంక్ అన్నా పాడతాను పాట పాడతాము అందని బూరు ఉండని కూడదు ఏని గ్రామం అసలుండకూడదు కూడదు ని ఉండనికూడదు క్రామం నిమం కూడదు ఇదే ఇదే ఇదే నా లాక్ష్యం ఇదే ఇదే ఇదే నాచయం సువార్త అందనివూరు కుండని కూడదు ఏసుని గ్రామం అసలుండకూడదు సువార్త అందనివూరు కుండనికూడదు ఏసునిలీని గ్రామం అసలుండకూడదు ఈ లక్ష్య సాధనలో నీ లక్ష్య నా ప్రాణం విలువను మోయచు త్రిమలు సహించు ఏ లక్ష్య సాధనలో నీ లక్ష్య నా ప్రాణం విలువను మోయచు త్రిమలు సహించు సాగెదను మును ముందుకు చాటదను శుభవార్తను సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను సువార్త అందని ఊరు ఉండని కూడదు జీత గ్రామం అసలుండకూడదు వార్త అందని ఊరు ఉండనికూడదు ఏ తొండి లేని గ్రామం అకులుండకూడదు పస్తులైనా ఉంటాగాని కబుని సేవను విడువను నేను నిందలైనా మొత్తాగానే నీ పిల నేను పస్తులైనా ఉంటా గాని ప్రభుని సేవను విడువను నేను నిందలైనా మోకా గాని నీ తినప్పుడు వదలను నేను సాగదను మును ముందుకు చాటెదను శుభవార్తను సాగదను మును ముందుకు వార్త అంద నిరు ఉండనే కూడదు ఏ సునిలి ని గ్రామం అసలుండకూడదు సువార్త అంద నిరో ఉండనే కూడదు ఏ అసలుండకూడదు ఏసు రాజు ముందుగా సాగిపోహు చుండగా నిండుగా నా ఉండగా నుండగా నా కుండగా యేసు రాజు ముందుగా సాగిపోహు చుండగా నిండుగా నా ఉండగా నాకుండగా సాగెను మును ముందుకు చాటెదను శుభవార్తను సాగదను మును ముందుకు చాటెదను శుభవార్తను સુવાર્ત અંદ ને કૂડદું એ સુંની લેની ક્રામ હ્તલુંડ કૂડદૂ સુવાર્ત અંદ ને કૂડદૂ કૂડદૂ કૂડ� अचलुंडकुटतु इदे इदे इदे नालक्षम इदे इदे इदे, इदे नाट्यम सुवार्तांद निवूरम् ఉండనే కూడదు ఏసునిలే ని గ్రామం అసలుండకూడదు సువార్త అందని ఊరు ఉండనే కూడదు ఏసులే ని గ్రామం అసలుండకూడదు ప్రేసలాడన్నా థ్యాంక్ యూ అన్న ప్రేసలాడు బ్రదర్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడు ఇస్తే థ్యాంక్ దేవుడు మిమ్మల్ని వాక్యము ధ్యానించుకున్నాము ప్రార్థన చేసుకున్నాము అందరికీ ప్రైజ్ మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానించుకున్నాము పరలోకపు తండ్రి పరిశుద్ధులైన దేవ దేవాతి దేవ నీకు వందనాలు శుద్ధలు ఇస్తూ ప్రభావ నీకే వందనాలు చెల్లించుకుంటున్న ప్రభావ ఒక్కొక్క దినాన్ని ప్రభావ మాకు ఇచ్చినందుకు నీకు కోట్ల ఆది వందనాలు శుద్ధిని స్తోందైనా పరిశుద్ధుడ నమ్మదగిన దేవెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభావ పరిశుద్ధుడ నీకే కోట్లా అది వందనాలు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నా ప్రభావమ్మ జీవితంలో ప్రభావ ఎన్నో నెలలు ఉపకారాలు చూసిన దేవుడవ ప్రభావ రాజాకి రాజా దేవాతి దేవ సత్యవంతుడవు న్యాయవంతుడై ఉన్న దేవాతి దేవుడవ ప్రభావ కృపా సమృద్ధి కలిగిన దేవుడవు ప్రభావ కరికిరం గల దేవుడవు కరుణామరుడమైన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా పరిశుద్ధుడు అందైనా ఎదురుతాన్ని నీకేస్తూ తెలుస్తూ రాయన నీ వాక్యము ధ్యానించుకుంటున్నాం ప్రభావ నిషయా తండ్రి మీరే మాట్లాడండి మా తలంపులో మా ఆలోచనలన్నీ కొట్టివేయండి ప్రభావ మీరు ఇచ్చిన ఈ కొడతాయి నీకు చెల్లించుకున్నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీకేస్తూ తెలుస్తూ ప్రాబ్యన మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్న దేవుడు అవుతాండి నీకే స్థూపి స్తోత్రం నాయన నువ్వు ప్రేమ నువ్వు ప్రేమ గల నా ప్రభావ నీకు స్తోత్రం నాయన ప్రభావ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధగా నీకే స్తోత్రం అయినా మా తలంతో నా ఆలోచనలన్నీ కొట్టివ్వండి ప్రభావ తలం ప్రభావ నాలో మీరుండి మాట్లాడండి తండ్రి పరిశుద్ధ ఆత్మ వందన మీ ఆత్మ నడిపింపు దయచేయండి వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కటో కూడా నేను మిమ్మల్ని మీ చేతిని అప్పుడు ఇచ్చుకోండి ఏసే అపరిశుద్ధ నామాలను ప్రార్థిస్తున్నాను తండ్రి అనేది ఒక సువార్త పదే అధ్యాయము యూక సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదో ఇదిగో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇరవై ఐతో వచ్చుడు కనపడతలేదు ఇదిగో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు హోద లేచి బోధకుడు నిత్య జీవునకు వారసు దగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను అయితే యేసుప్రభు దగ్గరికి ఒక ధర్మశాస్త్రము ఉపదేశించే ఒక పాస్టర్ వస్తున్నాడో ఆ కాలంలో ధర్మశాస్త్రంను ఉపదేశించే పాస్టర్ యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు అనుదినం సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన బోధకుడని ఏసు ప్రభుని తెలుసుకొని ఇక్కడ వచ్చి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఆ యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు బోధ కూడా నాకు వారసు దగుటకు నేనేమి చేయవలను అని ఆయనను శోధించు అడిగాను ఈయన కొత్త బోధ చేస్తున్నాడు కదా ఇప్పుడు నేను నిత్య వెళ్ళాలంటే ఈయన ఏం చెప్తాడో అని ఈయన ఆయనను శోధిస్తూ శోధించి అడగటానికి ఈ ధర్మశాస్త్ర బోధించి ఆయన ఈయన యశుప్రభు దగ్గరికి శోధించడానికి వచ్చిండు అడుగుతున్నాడు నేను నిత్య జీవమునికి వెళ్ళాలంటే నేనేం చేయాలని ఈయన ఏం చెప్తాడో ఆ మాట యేసుప్రభును శోధించడానికి అక్కడికి వచ్చిండు ఆయన ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది నీవేమి చదువుతున్నావు అని అతన్ని అడుగగా ఆయనకు ప్రత్యుత్తరం ఇస్తుడు ధర్మశాస్త్రంలో ఏం రాసింది ప్రతిదినం నువ్వేమీ చదువుతున్నావు అనని ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుని అడిగితే ఆయన అంటున్నాడు అతడు నీ దేవుడైన యహో ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలననియో నిన్ను నీ పొరుగు వాళ్ళని రాయబడి ఉన్నదని చెప్పాను ఆయన అంటున్నాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలనని రాయబడి ఉంది మళ్ళీ రెండో ఆజ్ఞ నిన్ను వలె నీ కురుగాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను అందుకన నీవు సరిగా ఉత్తరం అలాగు చేయము అప్పుడు జీవించేదో అని అతనితో చెప్పాను అప్పుడు ఎసుప్రభాండు నువ్వు అలాగు చేయి ధర్మశాస్త్రంలో ఏం రాసి వలే నీ పొరుగు వాడిని ప్రేమించు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యహోవాన్ని మహిమపర్చు ఆయనను స్తించు ఇవి చేస్తే నువ్వు జీవిస్తావు అలాగ చేయమని ఆయనకు ప్రతి ఆయనకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు యేసుప్రభు అయితే తాను నీతిమంతుడై నీతిమంతుడైనట్లు కనపరచుకొన ఓరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను ఇక్కడ అంటున్నాడు ఆయన ఆయన చాలా నీతిమంతుడై ఉన్న అన్ని నేను చిన్నప్పటి నుంచే చేస్తాను అనని ఆయన ఆయనకి ఆయనే నీతిమంతుడు అయినట్లు యేసుప్రభు ముందు అనపరుచుకోవాలని అతను అవును నా పొరుగువాడు ఎవరు ప్రభా అని యేసుప్రభు అన్ని తెలుసు కానీ దేవుణ్ణి శోధించడానికి అక్కడ నా పొరుగువాడు ఎవరని యేసుప్రభుని అడుగుతున్నాడు అందుకు ఏసు ఇట్లా నేను ఒక మనిషిని ఒక మనిషిడు ఎరుషలేము నుండి ఎరిగో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో పట్టు చిక్కెను వారు అతని బట్టలు దోచుకొనిరి అతన్ని కొట్టి కొర విడిచిపోయిరి ఇక్కడ అంటున్నాడు నా పొరుగువాడు ఎవరనంటే ఆయనకి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి ఒక ఉపమానము చెప్తున్నాడు ఒక మనుషుడు ఎరుశలేము నుంచి ఎరిగోకి పోతున్నాడు ఎరుసలేము అనగా దేవుని పట్టణము ఎరుగు అనగా శబితమైన ఊరు ఇక్కడ ఆ ఒక మనిషిడు ఎరుసలేము నుంచి ఎరిగోకి పోతున్నాడు అయితే అతడు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొనిరి అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి ఈ ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కిండు వారు ఏం చేసిండంటే ఆయన బట్టలను దోచుకొని అతన్ని కొట్టి కొన విడిచి పోయిండ్రు ఇక్కడ దేవుని దగ్గర నుంచి చపితమైన ఎరుగు పట్టణానికి వెళ్తుండ్రు దేవుడి నుంచి తొలగి సాతాను వైపు తిరిగి లోకం తిరిగి ఈయన ఏం సాతాను చేతులు చిక్కబడ్డు అయితే వాణ్ణి కొన ప్రాణంతో విడిచిపోయింద్రంట అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోగను వెళ్ళుచు వెళ్ళు వెల్లుట తటాశించాను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అలాగో అలాగునే లేవీయుడు ఒకడు వచ్చి ప్రక్కగా పోయాను అయితే ఒక సమ్మరీడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఎక్కించి ఒక పూట కూల్ని ఒక పూట కూళ్ళ ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించాడు అయితే ఆయన దొంగలు ఏం చేసిండే వాడిని కొట్టి కొల ప్రాణంతో అక్కడ విడిచేసిపోతే ఆ దారి ఒక సమరి ఆ దారి ఒక ఆయన ఒక లేవీడు వెళ్తున్నాడు చూస్తున్నాడు ఆయన సారి చూస్తున్నాడు కానీ ఏం పట్టించుకోకుండా నాకెందుకు నేను లేవీయుడు కదా అని చెప్పి ఆయన చూస్తున్నాడు దేవీయుడు అంటే దేవునికి యాజకులు దేవునికి సేవ చేసేవాళ్ళు చూస్తున్నాడు ఆ దేవీయుడు చూస్తున్నాడు పక్కకి వెళ్ళిపోతున్నాడు ఆయన చూసి పట్టి పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఒక పరిచేయుడు వస్తున్నాడు కానీ ఆయన కూడా చూసేసి చూస్తున్నాడు మళ్ళీ పక్కగా ఏ మెరగనట్టు వెళ్ళిపోతున్నాడు అయితే ఇక్కడ అదే చోటికి ఒక సమరీయుడు వస్తున్నాడు సమరీయుడు వచ్చి అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద కనికర జాలిపడి దగ్గరకు వేపోయి నూనె ద్రాక్ష రసమును పోసి అతని గాయములు కట్టి ఈ సమరయుడు చూస్తున్నాడు ఆయన సమరయుడు ఆ దేవుణ్ణి ఎరగలివాడు ఆయన చూస్తున్నాడు ఆయన పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలి పడి అతన్ని పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలన్నీ కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలి వానింటికి తీసుకపోయి అతని పరామర్శ చేస్తున్నాడు అతని గాయాలన్నీ కడుగుతా ఉన్నాడు అతను అతనికి మంచిగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు పూట కూలి వాణ్ణి ఇంటికి తీసుకుపోయిండు ఈయనని చూసుకోమంటుంది మరునాడు మరునాడు అతడు రెండు దినారములు తీసి ఆ పూట కూలి వానికిచ్చి అతన్ని పరామర్శించిము నేనైతే నీవు ఇంకేమైనాను ఖర్చు చేసినాడలా నేను మరలో వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను నువ్వు ఇంకా ఏమన్నా అయ్యా ఈయనను చూస్కో ఈయనకి ఎవరు లేరు ఈయన అక్కడ దొంగలు ఆయనను కొట్టి అక్కడ పడేసిండ్రు ఆయనని చెప్పి ఆయనను గాయాలన్నీ కడిగి ఒక పూట వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆయన పరామర్శిస్తున్నాడు ఇంకా రెండు దేనారులు ఇచ్చి మరుసటి రోజు ఇంకా రెండు దేనారులు ఇచ్చి ఇంకేమన్నా నువ్వు ఖర్చు చేస్తే మళ్ళీ నేను వచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఈయనను చూసుకోమని ఆయనకు అప్పగిచ్చి ఈయన వెళ్తున్నాడు అయితే ఏసు ప్రభు ఇక్కడ ఆయనను ధర్మశాస్త్ర ఉపదేశకుణ్ణి అడుగుతున్నాడు కాక దొంగ చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నది అని వేసాడు గ అతని మీద జాలి అనేను అందుకే నీవును వెళ్ళి అలాగో చేయమని అతనితో చెప్పాను యేసు ప్రభు అంటుండు ఇప్పుడు ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవరు అంటే అతని మీద ఎవరైతే జాలి వాళ్ళే పొరుగువాడు వాళ్ళే దేవుని చిత్తము చేయవాళ్ళు ఈయన ఎరిగో నుంచి ఎరుసలేమ నుంచి ఎరిగోకు పోతున్నాడు దేవుని దగ్గర నుంచి దారి సబితమైన ఊరికి పోతున్నాడు లోకం వైపు చూస్తున్నాడు అక్కడ లోకంలో ఏముందంటే సాతాను ఉంది కాబట్టి వాడి చేతిలో వాడు ఆయన ఇష్టం వచ్చినట్లు బాగా కొట్టింది శత్రువులు అతన్ని బాగా కొట్టిండ్రు మనకు శత్రువు ఎవరంటే సాతాను కాబట్టి సాతను చేతిలో బాగైనా దెబ్బ తిన్నాడు ఆయన కొన ఊపిరిలో ఉన్నాడు అయితే అందరు చూస్తున్నారు ఆ దారిని పోయే వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు అయితే ఇక్కడ సమరీయుడు రాసింది మనం పాటలో చూస్తాము ఏసయ్య మంచి సమరీయుడు ఏసు మంచి సమరీయుడు మనకు అలలియ ఆయన్ని చూసి జాలి అలాగే ఆయన పూట వానికి తీసుకుపోయి ఆయన మంచిగా చేసింది మనల్ కూడా వేసు ప్రభు పాపంలో శాపంలో మనము పడి ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి మొదటి యోగానికి రాసిన పత్రిక మొదటి యోగానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనం లాంటిడు ప్రియులార మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలయనగా దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగు ప్రేమించు ప్రతి దేవుని మూలముగా పుట్టిన దేవుని ఎరుగును ఇక్కడ నువ్వు నువ్వు ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమించడము ఏలైనగా దే ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు మూలంగా ఈ లోకముకు ప్రేమ వచ్చింది దేవుని మూలంగానే ప్రేమ కలుగుచున్నది ప్రేమించే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన దేవుని ఎరుగును అయితే దేవుని ప్రేమించే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగుతాడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుడు ఎట్లా ఉన్నాడంటే ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనము పాపంలో శాపంలో మనము నశించిపోతున్న మనలో చీకట్లో మన మనల్ని దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ అంతా చూపించిండు మన ఎడల ఆయన కలువరులో ఆయన ప్రాణం పెట్టిండు రక్తం గార్చిండు మనల్ని పాప విముక్తులుగా దేవుడు మనల్ని చేసిండు ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి మనల్ని రక్షించిండ అందుకే అంటూ మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉండు ప్రేమ వాడు దేవుణ్ణి ఎరగనివాడు దేవు ప్రేమ లేని వాడు ఎరగని వాడు అంటున్నాడు మనము ఆయన ద్వారా జీవించు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి మనము ఆయన ద్వారా మనము జీవిస్తున్నాం కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి దేవుడు మన కోసము పంపిండు దీని వలన దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడేను దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒట్టి చెప్పలేదు కానీ ఆయన రుజువు చేసుకున్నాడు యశ్వ్రభు మనుషులను ఆయన పుట్టించిన దేవుడు సృష్టికర్త కాబట్టి అందరినీ సృష్టించిన దేవుడు కాబట్టి ఈ లోకానికి ఆయన ప్రేమించిండు కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చిండు ఆయన ప్రాణము మన కొరకు అర్పించిండు దేవుడు మన మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడేను మనము దేవుణ్ణి ప్రేమించుతమని కాదు కానీ ప్రేమించుతమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని ఇందులో ప్రేమ ఉన్నది మనము దేవుణ్ణి ప్రేమించడం అని కాదు దేవుడే మనల్ని ప్రేమించిండు కాబట్టి లోకానికి వచ్చిండు మన పాపములకు ప్రాయచిత్తముగా ఉండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉంది ప్రియులార దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరిని ఒకరు ఉన్నాము దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమించ బద్దులమై ఉన్నాము ఏ మానవుడునూ దేవుని ఎల్లప్పుడు ఎప్పుడునూ చూచి ఉండలేదు ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూసి ఉండలేదు మనం ఒకరిని ఒకడులో ప్రేమించినలా దేవుడు మన ఎందు తెలిచి ఆయన ప్రేమ మనయందు సంపూర్ణ మగును ఏ మనుషులు కూడా దేవుణ్ణి ఎప్పుడు చూడలేదంట ఆయన సమీపించరాని తేజస్ ఉన్నాడు అయితే ఆయన దేవుని మనం చూసమంటే ఆయన భక్తుల రూపంలో ఆయన వస్తాడు ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు మనము ఒక నిన్నొకడులో ప్రేమించినడల దేవుడు మనయందు ఎందు నిలిచి ఉంటాడు అలలుయా మనము ప్రేమ లేని వారమైతే ఆయనలో నిలిచి ఉన్న వారము కాదు దేవుని ప్రేమ మనలో లేకపోతే ఆయనలో మనము ఉన్నట్టు కాదండ్రులు దీని వలన మనము ఆయనందు నిలిచి ఉన్నామనియో ఆయన మనయందు ఉన్నాడనియో తెలుసుకొని చిన్నాము మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు దీనివల్ల దేవుడు దేవును మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనయందు తెలిచి ఉన్నాడు అదే మొదటి యోగాన్ పత్రిక ఐదు అధ్యాయం లాంటిడు రెండవచనంలో మనము దేవుని ప్రేమించచ్చు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే దేవుని పిల్లలను ప్రేమించచ్చున్నామని దాని వలన మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటయ్యే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు మనము దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనము పైకుంటమంట దేవుణ్ణి ప్రేమించటం ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటలను మనము లోబడటమే మనం దేవుణ్ణి ప్రేమించట ఆయన ఆయన ఆజ్ఞలను నెరవేర్చే దేవుని పిల్లలను ప్రేమించున్నామని దీని మనము పెరుగుతాము మనము ఆయన ఆజ్ఞలను పైకున్నటయ్యే దేవుణ్ణి ప్రేమించట మనం ఆయన ఆజ్ఞలను మనము ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించట్టే ఆయన ఆజ్ఞలు మనం అనుసరిస్తే ఆయన నేసుత్రమును మనము ప్రేమించినట్టే ప్రాండు ఇంకా ఆయన ఆజ్ఞలు భారమైనవి పావు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకమును దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా ఈ లోకాన్ని చేయిస్తారంట అలా లోకమును జయించే జయము మన విశ్వాసము మనము విశ్వాసంలో మనం ఉంటే దేవుని మీద ఆయన ఆజ్ఞల్లో మనం నడుస్తుంటే మనము ఆయన ఆజ్ఞల్లో మనము మనం నడుస్తుంటే దేవుణ్ణి ప్రేమించినట్లు కాబట్టి లోకమును మనం జయించాలంటే మనకు విశ్వాసము కావాలి ఆయన ఆజ్ఞలు మనం ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తుంటే మనకు విశ్వాసం వస్తుంది మన విశ్వాసమే ఈ లోకమును జయించే జ విజయం అంటున్నాడు రెండో పేతృ ప్రశ్న పత్రిక ఒకటో అధ్యాయము రెండో వచనంలో అంటాడు తన మహిమని బట్టియో గుణాధిషేములను బట్టియూ మనలో పిలిచిన వాణ్ణి గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తినికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేస్తున్నందున దేవుని వచ్చినట్ మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చినట్టి అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుడుగాక అంటాడు తన మహిమను బట్టి ఆయన గుణాధిశ్యములను బట్టి మనను పిలిచిండు దేవుని మహిమను బట్టి ఆయన గుణాధిశ్యములను బట్టియో మనను పిలిచిన వాడిని గురించి అనుభవ జ్ఞానము మూలముగా ఇప్పుడు మనను పిలిచిన వాడు ఎలాంటి వాడు అంటే ఆయనలో మనము గడుపు ఆయన సన్నిధిలో మనం గడుపుతుంటే ఆయనతో మనం సవాసం చేస్తుంటే ఆయన ఎలాంటి వాడు ఆయన గుణాలు ఎలాంటివి ఆయన దైవ ఆయన శక్తి ఎంత మనము రుచి చూస్తాం దేవుణ్ణలో మనము ఎక్కువ మనం గడుపుతా ఉంటే దేవుడు ఎంత శక్తిమంతుడో ఆయన ఆయన గురించి మనం అన్ని తెలుసుకుంటాం ఆయన గుణగణాలు ఆయన ఎలాంటి వాడో ఆయన ఎలాంటి దేవుడో అని మనం అన్ని తెలుసుకుంటామంట ఆయన గుణాధిశయములను బట్టి మనలను పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవ భక్తి జీవమునకును భక్తికిని మనకు జీవం కావాలా భక్తి కావాలా దేవుడు మనకు దయచేస్తాడంట మనకు దయచేయి నందున దేవుని గురిచో మన ప్రవ్వని ఏసు క్రీస్తు యేసు క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానము మీకు కృపయు సమాధానము విస్తరించినగాక దేవుడు ఆయన కృప ఆయన కృప ద్వారా మనము రక్షించుకున్నాడు కాబట్టి మనకు సమాధానము మనకు కలిగింది అది విస్తరించిన గాక ఆ మహిమా గుణాదశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఆ మహిమ గుణాదశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి దురా దురాశను అనుసరించడం వలన లోకం మందున్న భ్రష్టత్వమును భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం గలవారందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఇక్కడ దేవుడు మనకు ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయన గుణగణాలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి దేవుడు అంటున్నాడు అమూల్యమైన ఆయన గుణాదిశయమును బట్టి ఆయన మనకేం ఇచ్చిండు అంటే అమూల్యమైన వాగ్దానాలన్నీ దేవుడు మనకు ఇచ్చిండు గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు ఆ వాగ్దానములు అమూల్యమైన అత్యధికములనైనా వాగ్దానములు అత్యధికమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకు ఇచ్చిండు మనకు అనుగ్రహించిన్నాడు దురాశను దురాశను అనుసరించట లోకమందు భ్రష్టత్వం దురాశన అనుసరిస్తే ఈ లోకంలో ఆ భ్రష్టత్వం ఉందంట ఆ ఆయనలో పాలివారాగుటకు మన దేవుడు ఏర్పరచుకున్నాడంట లోకమందు ఉన్న దుష్ట భ్రష్టత్వమును తప్పించుకొని దైవ స్వభావం పాలివారగునట్లు వాటిని అనుగ్రహించిండు ఈ దుష్టత్వం నుంచి మనం తప్పించబడి దేవుని స్వభావంలో మనం పాలివార ఆయనతో మనం పాలివారాగునట్లు దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహించిండు కాబట్టి అంటుడు మీకు కృపయ్య సమాధానము విస్తరించునుగాక అంటుండు ఈ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానము నందు నిగ్రహమును అంటుండ సద్గుణం ఈ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం సద్గుణం అంటే మనిషి గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానము అందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనము యాడ్ చేసుకుంటా పోవాలంట ఒక్కొక్కటి ఒక్కటి కూడా కలుపుకోవాల ముందు మనం పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాల నీ విశ్వాసం మనం విశ్వాసంలో సద్గుణం ఉండాలంట సద్గుణం అంటే మంచి గుణం సద్గుణం ముందు జ్ఞానం కూడా ఉండాలంట జ్ఞానం ముందు ఆశా ఉండాలంట ఆశా మందు సహనం ఉండాలంట సహనము భక్తి ఎన్ని వచ్చినా ఎంతమంది ఎన్ని తీతినా కూడా మనలో సహనము ఉండాలంట సహనం భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమయో సహోదర ప్రేమ దయను అమర్చుకొనుడి మీరు అవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేయును మనం ఇవన్నీ దేవుల్లో మనం గడుపుతున్నప్పుడు ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి దేవునితో మనం సహవాసం చేస్తున్నామో ఆయన గుణాధిశయాలు ఎలాంటివన్నీ యేసు ప్రభులో ఏమేముందో అవన్నీ మనలోకి వచ్చేస్తాయి అవన్నీ వచ్చినప్పుడు అవి మనల్ని సోమర్లు మనం చేసిన ఏది కూడా నిష్ఫలము కాదంటున్నాడు ఇవి ఎవనికి లేకపోవునో వాడు మా తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డి దూరదృష్టి లేని వాడగును ఇవన్నీ మనం ధరించుకోకపోతే మళ్ళీ మనము పూర్వ పాపములనే జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి నా ముందుకు మనము సాగలేం తిరిగి నన్ను క్షమించి ప్రభా క్షమించి ప్రభా మన పాపంలే పూర్వ పాపములను శుద్ధి కలిగింది దేవుడు మన పాపములన్నీ క్షమించిండు ఇక మీ పాపంలన్నీ సముద్ర ఆహాదంలో పడవేస్తున్నాను కాబట్టి మన పాపంలన్నీ దేవుడు క్షమించిండు మనము నవీన స్వభావము నూతన స్వభావం కాబట్టి ఆ సంగతి మర్చిపోయి గుడ్డి వారును దూరదృష్టి లేనివారు అగుదురు ఇందువలన సగోదరులారా అగుదురు అందువలన సగోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి అందువలన ఇక్కడ అంటుండో అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో రొట్టిల్లరు అలాగూ మన ప్రభువును రక్షకుడనైనా యేసు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మనం ఇట్లా దేవుల్లో మనము ఉంటే పర్లోక రాజ్యంలో నిత్య రాజ్యంలో ప్రవేశం మనకు సమృద్ధిగా కలుగుతుందడు అంటాడు క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా మీరు తొట్రిల్లరు మన ప్రభువును రక్షకుడు ఏసు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగున్నానంటాడు కాబట్టి మన మన పిలుపు మన ఏర్పాటును మనం మనమని మనము జాగ్రత్త కలిగి ఉండాల దేవుడు నన్ను ఎందుకు పిలిచిండు అని ఆ పిలుపు విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలంట ఆయనలో మనం గడుపుతున్నాం కాబట్టి అవన్నీ దేవుడు మనకు ఇచ్చిండు పాతవి గతించను ఇదిగో ఏసుక్రీస్తున్న వాడు నూతన సృష్టి అంటాడు పాతవి గతించాను ఇదిగో సమస్తము కొత్తవాయని అంటున్నాడు కాబట్టి మనము మనం ఇంకా అలా ఇక్కడ అవి ఎవనికి లేకపోవునో వాడు పూర్వపాపంలో శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డి వాడును దూరదృష్టి లేని ఇంకా నేను పాపంలోనే ఉన్నానని ఇంకా ముందుకు సాగలేక ఎక్కడున్నాడు అక్కడే ఆగిపోతాడు కాబట్టి మన పిలుపును మనము దేవుడు మన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి అంటాడు ఎఫేసియల్ కు రాసిన పత్రిక ఎఫేసియల్ కు రాసిన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీ అపవాది తంత్రములను ఎదురించటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కౌచమును ధరించుకుండు తుధకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ప్రభు ఎట్లా ఉన్నాడంటే ఆయన మహాదేవుడు అంట భూమి ఆకాశాలు ఆయనను అట్టజాలు భూమి ఆకాశాలు కూడా ఆయన సన్నిధిలో నిలబడకుండా పారిపోతున్నాయి అంత మహాదేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మహాశక్తిని బట్టి మనం ఆయన ఎందు బలవంతులై ఉన్నమంటుడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏదైనాగా మనం పోరాడుతున్నది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుస్త అంధకార సంబంధులకు లోకనాభులతోనూ ఆకాశ దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇక్కడ అపవాది సైతాన తంత్రాలన్నీ మనము ఎరగాలంటే ఎందుకంటే యేసు ప్రభు మనను పిలిచిండు ఆయన స్వరూపం గలవాడగటకు మనను పిలిచిండు ఆయనతో పాటు ఉన్నటకు పిలిచిండు యేసు మొదట ఆదామ బలు ప్రేమించి ప్రతిదినం వాళ్ళతో సమయము గడుపుతుండేవాడు ఆయన బిడ్డలకు దగ్గరకు ప్రతిదినం వచ్చి వాళ్ళతో మాట్లాడుతుండేవాడు శాతానికి కుళ్ళు గుట్టి ఏం చేసిండు ఆదం అవ్వల చేత పాపం చేపించి దేవునికి దేవునికి దూరం అయ్యేటట్టుగా చేసింది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేసిందో ఆయన శిల్వ రక్తం ద్వారా మనంలో ఆయనకు దగ్గరగా చేర్చింది మనము అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లు మనము ఆయన యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాం అంత దగ్గరగా దేవునికి దేవుడు మనలో ఆయనకు దగ్గరగా చేసుకున్నాడు అది సాతాన ఏం చేయాలంటే వీళ్ళు ఎట్లయినా దేవునికి దూరం చేయాలని వాడు ఎన్నో పన్నాగాలు ఎన్నో వలలు దేంట్లో ఒక దాంట్లో చిక్కబడాలి వాడు ఎన్నో తంత్రాలు వాడుతా ఉంటాడు అందుకే అపవాది తంత్రములను మీరు ఎదిరించినట్లు దేవుడిచ్చే సర్వాంగమును సర్వాంగ కౌచము ధరించుకొని అంటాడు మనం పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడి ఎందుకంటే వాడు పర్లోక పాఠంలో వాడు ఉండడు కాబట్టి దేవుడు మనల్ని ఆయనతో పాటు ఉన్నటకు పిలిచింది కాబట్టి వాడు మనతో నిత్యము పోరాటము చేస్తాడు వీళ్ళెందుకు దేవుడితో దగ్గరగా ఉండాలా అని చెప్పి ఏదో విధంగా పాపంలో మనల్ని పడేయటానికి వాడు పోరాడతా ఉంటాడు దేవుడికి దూరం చేయటానికి ఎప్పుడు పోరాడతా ఉంటాడు అందుకే అపవాది తంత్రములను మీరు ఎరుగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోమంటాడు ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రశుస్త అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించినట్లును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకు శక్తిమంతుల దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఎందుచేత ఆపద్దినమున మనం ఆపద్దిమున వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చి నెరవేర్చిన వారై నిలవబడాలంటే మనం అన్ని దేవుడు చెప్పినట్లు మనం అన్ని చేశామని ఆయన ముందు నిలబడటానికి నిలబడే ఉండుటకు మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనము ధరించుకోవాలంట శక్తిమంతులు నెరవేర్చిన వారై నిలవబడటకు శక్తిమంతులగడప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుగుకొని పాప పాదములకు సమాధాన సువార్థమైన సిద్ధ జోడు తొడుగుకొని విలువబడి ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణ అను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని దేవుని వాక్యంతో మనము మనము మనము మనము ధరించుకోవాల ఇందువలన ప్రతి విషయం అందును ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఈ సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్వమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు మనం మెలుకోగలిగి మనము మనం మెలుకోగలిగి మనము ప్రార్థనలో మెలకుగా ఉండాలంట పట్టుదలతో విజ్ఞాపన చేయాలంట పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ందుడి మనము అన్ని మనం దేవునికి విజ్ఞాపన మనం ప్రార్థన మనం చేయాలా పట్టుదలతో మనం ప్రార్థన చేయాలా మెలుకోగలిగిన ప్రార్థన చేయాలా ఏసుప్రభ ఒక మాట ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు మీకు కావలసినవన్నీ దేవుడికి తెలుసు మనం దేని గురించి కూడా మనము చింతించకూడదంట ప్రతి దేవుడు మన చింతలన్నీ తన మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరాలను తీర్చగల దేవుడై ఉన్నాడంట ముఖ్యంగా మన రక్షణను మనము కాపాడుకోవాలంట లేకపోతే ఈ ఈ మనుషుడు అట్లా ఎరికో దర్శుల నుంచి దొంగల చేతిలో ఎట్లా చిక్కిండో అలా మనం దేవుళ్ళ ఎక్కువ ప్రార్థనలో మనం లేకపోతే వాడి చేతిలో మనము పట్టబడతాం మన రక్షణ దొంగిలిస్తాడు మనకు శాంతి లేక సమాధానం లేకుండా వాడు చేస్తాడు అందుకే మనం ఎల్లప్పుడూ పట్టుదలతో మనం దేని గురించి కూడా మనము చింత కలిగి ఉండద్దంట లోకము లోకంలో ఉన్న వాటిని అన్య వాటిని గురించి విరుసారి ఇస్తారు మీకేది కావాలో మీ పనలోక తండ్రికి తెలుసు కాబట్టి మీరు దేని గురించి కూడా చింతపడద్దు ఆయన మనకు అన్ని ఇచ్చి దేవుడుగా ఉన్నాడు మన రక్షణను మనము కాపాడుకోవాలా మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలా ఆయనలో కొనసాగాల మనము ముందుకు కొనసాగాల కాబట్టి దేవుడి సర్వాంగ కౌచము మనము ధరించుకోవాలా ఎందుకంటే మనం పోరాడుతుంది శరీరులతో కాదంట ఇక్కడ యథేషన్ రాసిన పత్రిక ఓటాధ్యాయంలో పదమూడవ అచనములంటాడు మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని ఏ క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిదిరి మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని మనం రక్షణ సువార్తను విన్నము మారు పొందినము క్రీస్తు విశ్వాసం ఉంచినము దేవుడు మనకి ఏం చేసిండు అంటే వాగ్దానం చేసిండు ఆత్మ చేత దేవుడు వాగ్దానం చేసి పరిశుద్ధాత్మను నా మీ మీద సర్వశైరుల మీద నేను నా ఆత్మను దేవుడు ఆత్మ చేత మనల్ను ముద్రించుకున్నాడంట ఆయన సంచకరు మనకు ఆయన ఆత్మని సంచకరువు మన కొరకు ఎందుకంటే వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలంటే ఆయన పరిశుద్ధ ఆత్మని మనకు కావాలా ఆత్మలో దేవుడు మనలందరూ ముద్రించుకున్నాడంట అందుకే గలతీలక రచన పత్రిక లా అంటాడు గలతీలక రచన పత్రిక ఆరోధ్యాయము ఏడవచనం మోసపకుడి దేవుడు వెకిరింపబడడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఏలైనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయిదుము మోసపోవద్దంటున్న దేవుడు మోసపోపిడి దేవుడు విక్రించ మనుషులు ఏమి విత్తు విత్తుతరో మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఏలైనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోస్తాడు శరీరమును బట్టి విత్తువాడే క్షేమను పంట కోసాడంట ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య పంట కోయును మనము మేలు చేయట ఉందుము మనము ఆత్మను బట్టి విత్తితే దేవుని నిత్య మనం పంట పంట మనము కోస్తాము శరీరమును బట్టి శరీర ఇచ్చలు లోకమును బట్టి మనం ఉంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు మనము క్షయమనే పంట అంటే ఏమి లేదు ఏమి ఉండదు ఈ లోకంలో ఉంటే ఏమి క్షయమైన పంట మనం కోసమంట ఆత్మలో మనము ఉంటే నిత్య జీవం అనే పంట కోసమంట అందుకే దేవుడు అంటాడు దేవు దేవుడు వెకిరింపబడు అని మనము మేలు చేయట విసుకత మనము అలేక పరిగె అలేక మేలు తగిన కాలం పంట కోసము మనము మేలు మనం అనేక మేలు చేస్తే మనము తగిన కాల ముందు పంట కోసం అంట కాబట్టి దేవుడు మన ముందు పరుగు పందెం పెట్టిండు కాబట్టి మనము ఎట్లయినా ఆయన రాజ్యంలో పోకుండా అడ్డుకోవాలని సాయితాన్ని ఎన్నో అర్ణాగాలు చేస్తాం ఎందుకంటే యేసు ప్రభు ఆయన స్వరూపం మనల్ని చేసుకున్నాడు ఆయన రూపంలో మనం చేసుకున్నాడు దేవదూతల్లో కూడా ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన దూతలను కూడా అంత ఎక్కువగా ప్రేమించిండు మన మనల్ని ఎక్కువగా ప్రేమించిండు మనం ఆయనతో పాటు ఉండాలని ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఆయనతో పాటు మనము ఉండాలని ఆయన మనల్ని తన రక్తం కార్చిండు ప్రాణం పెట్టిండు మనకు రక్షణ ఇచ్చిండు ఆ రక్షణ మనం కాపాడుకుంటూ ప్రతిదినం ఆయనను వెంబడి ప్రతిదినం అంటాడు మత్స్య స్వార్థలు ప్రతి దినము సిలుగెత్తుకొని వెంబడి వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అంటాడు ప్రతిదినం మనము ఆయనను వెంబడించాలా ఆయనలో గడపాలా ఆయనలో మనం జీవిస్తే నిత్య పంట కోసము ఆయన మనయందు పిలిచి ఉంటాడు ఈ వాక్యం చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె స్తోత్రం ప్రభు పరిశుశుద్ధుడా గొప్పదేవ ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఆయన కురుబగల దేవ నీకే స్థూతుల స్తోత్రాలు నాయన యసు ప్రభా యోహన్ సువర్త మూడు పదార్ల ఉంది ప్రభా ఈ లోకం నే ఎంతో ప్రేమించినావు తండ్రి ఆయన విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటం నాయన అధికారం ఇచ్చిన దేవుడై ఉన్నావు ప్రభావ నీకు స్తోత్రాలు నాయన ఎంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి నీకే వందనాలు చెల్లించుకున్నావు ప్రభావ అయ్యా ఎవరు కూడా మా తండ్రి మా రక్షణ మేము పోగొట్టుకోవద్దునైనా నీలో స్థిరంగా ఉండాలా ప్రభా మీరిచ్చే సర్వాంగ కౌచం ధరించుకోవాలా ముందుకు సాగాల ప్రభా మా అందరిని కూడా ప్రభ మీరు ఆకరికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి సేవలో కూడా మమ్మల్ని ఫలింపు చేయమని ఏసై ఆ పరిశుద్ధ నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె సిస్టర్ థ్యాంక్ యూ ప్రార్థన అంశాలున్నాయి ప్రార్థిద్దాము నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నైనా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు నైనా గడిచిన కాలం అంతా మీ కృపలు భద్రపరిచిన దేవ స్తోత్రమునైనా తండ్రి మరి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోతులు అర్పిస్తుంటున్నాం నాయన వాక్యంధరం అవును మరి మీ మాట గైకుంటే వాడు ఎన్నడనూ మరణం రుచి చూడడని మీ పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువ మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం అవును తండ్రి నాయన మరి మనం మేము ఓసపోయే వారిగా ఉండకూడదు నువ్వైతే వెకిలింపబడవు తండ్రి మనిషి వేది వ్యక్తుడు పంట కోయగలడు అవును తండ్రి అది నిజము కాబట్టి నాయన మీ మాటను మేము గైకొని నీ నామానికి మహిమ తెచ్చి సాక్షులుగా ఉండాలా ప్రభువ తండ్రి ఇతరు ప్రేమ కలిగి జీవించాల నాయన ఎందుకంటే తండ్రి నాయన మీ లేఖనాలలో జీవమున్నది తండ్రి మరి ఒక సమరేయుడు వచ్చి ప్రభువ ఆ యొక్క కొనప్రాణముతో ఆదరించాడు ప్రభువ అవును తండ్రి మరి మరి క్రైస్తవుల వైనా యాజకుడు నీ సేవ చేసేవాడే లేవీయుడు నీ సేవ చేసేవాడని చెప్పుకునే వారే ఉన్నారు కానీ ఒక అన్యుడు ప్రభు మరి ఒక అన్యుడు అన్యుడు వచ్చి నాయన మరి మీ ప్రేమ ప్రేమను అక్కడ కనపరచండి ప్రభు అందును బట్టి స్తోత్రపునైనా ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు వాక్యంధర మాట్లాడిన దేవ వాకులను మా హృదయాల్లో భద్రపరచుకుని సహాయం అనుభవించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి మరి సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభు వార ఉన్న ప్రభు ఏ యొక్క అనారోగ్యం కూడా ఉండకూడదు ప్రభావ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆయన తల మొదలుకొనే అరికాల వరకు స్వస్థత దయచేయండి ప్రభావ తండ్రి అలాగ నాయన ప్రతి ఒక్క వ్యసనం నుంచి విడుదల దయచేయండి ఆయన సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎలిషమ్ముఖ కంటి చూపించిన దేవస్తోత్రం అలాను కూడా సర్వసత్యంలో నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన నాయన మీకు స్థుతుల స్తోత్రాలు ప్రభు అలాగే యాదగిరి బదర్లు ముట్టండి తాకండి స్వస్థపరచండి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ప్రభావ వాళ్ళ రక్త సంబంధికులందరికీ మీ రక్షణ భాగ్యం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాంక సిస్టర్ కూడా ముట్టండి తాగండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావా నా తండ్రి మీ సాక్షిగా ఇలా పెట్టుకోండి ప్రభు మీకు స్తోత్రం అరుణ్ బ్రదర్ అరుణ్ బాబు చిన్న బాబు అరుణ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన మరి చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం ప్రభావ మీకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నా తండ్రి నాయన నువ్వు నేను నమ్ముకుంట నా తండ్రి మనిషిలో నమ్ముకుంటా కంటే ఏ మేలు రాజులను నమ్ముకుంట కంటే ఏ హో అని ఆశ్రయించడం మేలు అంటున్నావు ప్రభు అవును తండ్రి ఈ లోకంలో మేము నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నాం తండ్రి ఎందుకంటే నాయన ప్రభు ఈ లోక నటనగా తీస్తుందని చాలా మంది గ్రహించలేకపోతున్నారు ప్రభు గ్రహించటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటాం నేను నా తండ్రి మరి కూడా వచ్చిన ప్రభు బట్టి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ఆయన ప్రతి ఒక్కరి నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మీరు ఎక్కడ సాధన భద్రపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ప్రభావన తండ్రి మరి ఒక సాయంకాల సమయంలో ఆయన ఈ యొక్క ప్రార్థనకు జవాబు దయచేసి మీ నామానికి మైమతిచ్చే బిడలుగా మన జీవితాల అందరి జీవితాల నూతన కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలు యేసుప్రభు కృప సమాధానము యేసుప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కుడియున మనకు రాని బిడలకు సదాకాలం తోడై నడిపించను కాక అందరికి వంద చెప్తా బ్రదర్ చెప్పండి సిస్టర్ అది మా మనవడు ఐదు రూపాయల బిల్లు అమ్మి మింగిండు బ్రదర్ ఐదు రూపాయల కాయను ఆయన నోట్లో పెట్టుకొని ఇట్లా సఫరిస్తుండు అది కడుపులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రార్థించిందరుణ్ అరుణ్ బాబు దేవుడు ఆ కాయను బయటకు వచ్చేటట్టుగా చేశాడు బ్రదర్ అందరూ ప్రార్థన దేవుడు ఆలకిచ్చి అయితే డాక్టర్ ఏమంటే రెండు రోజుల్లో రాకపోతే ఆపరేషన్ చేద్దామని భయపెట్టిండు బ్రదర్ ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినాము దేవుడు ప్రార్థనలకు ఇచ్చి బాబుకి ఆ కాయను వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేసిండి బ్రదర్ కాయను వచ్చేసింది ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు ఆ సాక్ష్యం మనం కాపాడుకునేందుకు దేవునికి వందనాలు మరి ఆయన చేసిన ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులకు రక్షణ కలుగును కాక అనేకులకు మీరు ఆ యొక్క గొప్ప కార్యం గురించి సాక్షిగా చెప్పండి దేవుడు మరి మనందరినీ దీవించను కాక ఆమెను మెన్షన్ సిక్స్ అందరికి అంద